మేనరుకల రెండింటిలో దానిని ఇది దీనిని అదియూ తగ సృజించు మేనెరు కలివియూ మూలము లేనిదే సృజనయ్య అనుచు లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటే మే నెరు కలిపూడు దేనందున్నవో చూచి లేని మే నెరుకలా లేనివనుచు నమ్ లేనే లేవంటి అంటే తప్పు లేనే మేనెరుకల రెండింటిలో దానిని ఇది దీనిని అదియు తగ సృజించు మేనెరుకలు ఇవి మూలము లేనిదే లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటి లేదంటే మేనెరుకలిప్పుడు దేనందున్నవో చూచి లేని మేనెరుకల లేనివనుచు నమ్ము లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటీ